అప్పుడైతే భేదం లేదు ఆ ములుగుర్చ సంధిలో లేకుండా ఉండటం అనేది అనుభూతం వస్తుంది ఇది అచ్యుత అంటే లేకపోతే తెలియదు ఎవరికి ములుగుర్చ లేదు ములుగుర్చ సంధి లేదు అని చెప్పుకుంటూ పోతారే కానీ అంతర్బాహ్యములనే భేదం లేకుండా ఉండటం రావాలి అప్పుడు అనుభవం వచ్చినప్పుడు ఆహా ముచ్చ సందు లేకుండా ఉండేది మనసు లేదు సంకల్పం లేదు సృష్టి లేదు ఎరుక లేదు లేనెరుక స్థితి దాకా వెళితే గానీ ఈ అచ్యుత అన్నది అసలు అనుభవంలో కాదు అంటే ఏమంటారు దాన్ని పరిణామం మార్పు మార్పు లేదు చ్యుతి అనేది లేదు అచ్యుత చాలా విశేషమైన పదాలలో అలతి అలతి పదాలతో నిర్ణయాన్ని ఈ శ్లోకంలో ఉంచే ప్రయత్నం చేశారు అంటే పూర్తిగా వేదాంత పరిజ్ఞానం పరిణామం అంత స్థాయి భేదంగా తెలిసిన ఈ ఆత్మబోధలో ఉత్తమమైనటువంటి శ్లోకం ఇది దీనిని ఆధారంగా చేసుకుని దీని తర్వాత ఉన్నటువంటి శ్లోకాలన్నింటినీ విస్తారంగా మరలా బోధిస్తూ ఉంటారు మన లక్ష చివరి నిస్సంగో నిర్మలో అచలహన్నది తెలిస్తే ఆ ములు సందులేనిది తెలిస్తే ఆ నీరంధ్ర నీరవ నిరీహ మౌనం తెలిస్తే ఇక్కడ చెప్తున్న నిస్సంగం వివేక్ చూడామలో ఇంద్రియాల స్థాయిలో చెప్తున్నటువంటి పంచకోశ విచారణ స్థాయిలో చెప్తున్నటువంటి నిస్సంగం కాదు ఇది ఎటువంటిది మీరంధ్ర నీరవ నిరామయ నిస్సంగతి చాలా విశేషమైన మాటలండి ఇవి అనుభవంలో తెలియాలంటే జన్మలు పెట్టేస్తే నీరంధ్ర నీరవ అసలు శబ్దమే లేదు నిశ్శబ్దో బ్రహ్మ వచ్చేది అన్న నిశ్శబ్దంలో ఎవడైతే ఉన్నాడో వాటికి నిరామయం అంటే వాడికి నిరంతరం అంటే వాడికి నిస్సంగం అంటే ఎంపిక తెలుసు నిర్మలో అచల వాడు అచలస్వరూ వాడు బయలుస్వరూ బయలు అంటే ఈ రకమైనటువంటి అనుభవ నిర్ణయంతో వాడు లేడు వాడు లేడు అనమాట జాగ్రత్తగా అచ్చవరి మాటలు వాళ్ళండి నిస్సంగో నిర్మలో అచల అంతేనా అంతే అది ఇలా జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకోవాలి జ్ఞానము జ్ఞానాతీతం సురీము సురియాతీతం సుర్యనిష్టని నిలిపి తుర్యాతీతాన్ని ప్రతిపాదిస్తున్నాడు అనమాట జాగ్రత్తగా అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి చదవండి ఆకాశం వలే నేను అంతటా లోపల బయట ఉన్నవాడును మళ్ళా మన లెవెల్కి వచ్చేసాడు వ్యాఖ్యానంలో మన కళ్ళకు ఎదురుకుండా ఆకాశం కనబడుతుందిగా ఇది ఆకాశం అంతటా ఉందా లేదా అమెరికాలో ఆకాశం ఉంటే ఆఫ్రికాలో కూడా ఆకాశం ఆఫ్రికాలో ఉంటే ఆస్ట్రేలియాలో కూడా ఆస్ట్రేలియాలో ఉంటే మన దేశంలో కూడా నీ నా పై కప్పు ఆకాశం మీ కప్పుపై ఉన్న ఆకాశం రెండు వేరు వేరే నుండి అంటే ఒప్పుకుంటారు ఎవరే అమెరికాలో ఆకాశం వేరే ఇండియాలో ఆకాశం వేరే అంటే ఒప్పుకుంటాడ ఆకాశం అంతటా నేల కూడా అంతటా ఇక్కడ భూమి వేరే అక్కడ భూమి వేరే మీ బ్రహ్మాండం వేరే అంటే ఒప్పుకుంటారు ఒకప్పుడు అనుకున్నాడు అట్లా దేశం వేరే మా దేశం మీ నేల వేరే మా మానవుడికి చూడండి వాళ్ళ అభిజాత్యం బాగా పెరిగిపోయి అహంకారం బలపడిపోయి ఈ గొడవలు అనమాట ముఖ్యంగా సరిహద్దు తగాదాల దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ ఈ మూడమ్ళాలు మీరు కాదండి నాది మీరు ఆక్రమించారు మూఢంబళాలు పాడుగారు ఇప్పుడు ఆ మూఢమ్ళాలు ఏం చేసుకుంటాడు ఈ నేనే ఏం చేసుకుంటాడు ఆయనైనా ఏం చేసుకుంటాడు కానీ ఆ మూడు అమ్లాలు చలా వెళ్ళాయి జీవితం అంతా ఆ విషయం గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు ఏమైంది ఉత్తర జన్మలో మరలా ఆ జన్మ ఎత్తడానికి సరిపడా రాసనాభలం మిగిలి అప్పుడు కానీ నా చిన్నప్పుడు రాచిప్పల కోసం కొట్లాడుతున్నాం పంపిణీ ఏదో అంటే కుటుంబాలు విడిపోయినప్పుడు మా చిన్నప్పుడు ఓ కుటుంబం విడిపోవం ఆ తల్లికి నలుగురు పిల్లలు అయితే పాత కాలం రాదు పాపం ఇతర రాజు పిల్లలు ఇతర బిల్లు అట్లా ఇంట్లో బోల్డ్ సామాన్ పాపం కాదు పెద్ద కుటుంబం కదా సమిష్టి కుటుంబం అని అందరం పాపం జీవించడానికి అప్పుడు పాత్ర సామాన్ పెట్టుకుంటే తర్వాత